ష్టమరాజ్ బ్రహ్మణనుశ్వన్వ్వోేదసాదన శ్రీమహాగణాధిపతాశివసర శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యం వందే గురు ఓం భద్రం క్యామదేవాద్రం పశ్యేమాక్షిరైరంగైస్తువాషేమేమరాజు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విష్వేగా స్వస్తి నష్టాక్ష్యోష్టమేమి స్వస్తి నో బృహస్పతి ఓ శాంతి శాంతిశాంతి వైత్యం శావాన ఆహృమ్మనీషిణ అంతస్థానా సంవృతత్వ హేతునా మనం మాండు అధర్వవేదానికి సంబంధించిన మాండుక్యోపనిషత్తుని అధ్యయనం చేస్తూ ఉన్నాము ఉపనిషత్ అనే పదానికి గ్రంథము అని ముఖ్యార్థం కాదు లక్ష్యార్థమే ముఖ్యార్థం మాత్రం హృదయంలో ఆవిష్కృతమైన జ్ఞానానికే ఉపనిషత్తు అనికే ఉపనిషత్ చెద్దానికి అర్థం ఇప్పుడు ఇది ఎలాగంటే మీకు ఒక ఈ జ్ఞానం అన్నది ఎంతసేపు ఇది దోష నివారణ రూపంగానే ఉంటుంది ఇది గుణ ఆధార రూపంగా ఉండదు వేదాంత జ్ఞానం యొక్క లక్షణం అనేది ఇప్పుడు గుణాధానము అంటే దానిలో లేని ఒక సొగస్సుని దానికి కల్పించటం ఆ రకంగా మనకి మిగతా కర్మకాండంలో అలాగే ఉంటుంది ఇప్పుడు ఒక మూర్తిని మీరు ప్రతిష్ఠిస్తారు అర్చన చేసేప్పుడు ఆ మూర్తిపై పుష్పాలను వేస్తారు తెస్తే ఆ మూర్తికి ఒక శోఫ వస్తుంది చందనాన్ని సమర్పిస్తారు ఆ మూర్తికి శోఫ వస్తుంది ఆ విధంగా ఆత్మస్వరూపానికి ఏమీ చేయనక్కర్లేదు ఎందుకంటే ఆత్మ పూర్ణము పూర్ణమైన ఆత్మస్వరూపానికి మీరు కొత్తగా సొగసులు బిద్ది ఇది ఏమీ ఉండదు ఆత్మ ఆకాశం ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక భిత్తి అంటే గోడ లాంటిది ఏదైనా ఉంటే ఆ గోడ మీద చిత్రపటాలు లేకపోతే క్యాన్వాస్ లాగా దాన్ని ట్రీట్ చేసి బొమ్మలు గీయటం దానికి శోభ చేయటం రంగులు వేయటం ఇలాంటివి చేస్తారు కానీ ఆకాశానికి ఏమి సోఫ చేస్తారు మీరు ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్ అని ఉంది ప్రపంచంలో ఏమి డెకరేషన్ గోడలకి చేస్తారు డెకరేషన్ ఫ్లోర్కి చేస్తారు సీలింగ్కి చేస్తారు గోడలకి చేస్తారు మధ్యలో ఉండే ఆకాశానికి మీరు ఏం డెకరేట్ చేస్తారు ఆత్మ కాదు కాబట్టి ఆత్మస్వరూపానికి ఏ సో మీరు ఆధారంగా చేయనక్కర్లేదు అయితే ఆత్మస్వరూపాన్ని కట్టుకుంటేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారణ చేయటం మాత్రం ఆవశ్యకం సో ఆ దోష నివారణకి ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది దోష నివారణ ఎలాగుంటుందంటే ఏదైనా ఒక భయం ఉందనుకోండి హృదయంలోనూ భయము శోకము ఉంటాయి శోకం ఉంటుంది శోకం ఎందుకు ఉంటుందంటే మనిషి రూపానికి కట్టుబడి జీవిస్తారు రూపమే సత్యం అనుకుని జీవిస్తూ ఉంటుంది మీరు గమనించండి ఎప్పుడూ ఒక కేంద్రా ఒకటి ఉదాహరణ తగిలించుకుని మమ్మల్ని తీసుకుంటూ కలక్షన్ చేస్తూ ఉంటారు జనాలు సో నేను అంటాను ఆ కెమెరా వద్దని అంటాను అంటే ఏం చేయాలంటారంటే వద్ద రూపం నువ్వు బొమ్మ తిరిగి వస్తుంది అంతేకాదు ఈ కెమెరా పారసం అంటాను ఎక్కడ పరేస్త వరే తీసుకుండి ఇప్పుడు వెంటనే కాదు వెయ్యి వెయ్యి డాలర్ వెయ్యి డాలర్లు ఖరీదైన సహా తీసుకొని మరే ఎందుకంటే ఈ కెమెరా ఏం చేస్తుందంటే రూపానికి మనస్సు కట్టుబడి ఇట్లా చేస్తుంది ఒక రూపానికి మనం అతుక్కుపోతాం ఆసక్తిని పెంచుకుంటాం రూపాసక్తి రూపం మీద ఆసక్తి ఈ రూపం అనేది ఎలాంటిదంటే అది నిరంతరం మారిపోతూ ఉంటుంది ప్రతి క్షణము మారిపోతూ ఉంటుంది ఈ దేహం అనేది భగవాన్ బుద్ధుడు అంటాడు దేహం అనేది అది ఒక ఒక వస్తువు కాదు అది ఒక ప్రవాహం ఆ కాలంలో కాలం ఎలా అయితే ప్రవహిస్తూ కాలం అనేది ఎక్కడుంటుందండి ఏదైనా ఒక పొట్లం కట్టినట్టుగా ఏమైనా ఉంటుందా కాలం అనేది ఉండదు కాలం అనేది అలా స్థిరంగా నిలబడి కాలాన్ని చూద్దామంటే అక్కడెక్కడన్నా మేము నిలబడి ఉంటే వెళ్ళి చూచూద్దామంటే అలాగే ఉండదు అలా ప్రవాహ ప్రవాహానికే కాలం అనిపేరు దేహం కూడా ఒక ప్రవాహం ఇట్స్ ఎ థింగ్ అక్కడ ఉన్న ఒక ఇంటిటీ ఏమీ కాదు కానీ మనం ఏమనుకుంటాం దేహం అనేది ఒక స్థిరమైన వస్తువు ఒక భ్రమలో బతికేస్తూ ఆ భ్రమని మరింత కట్టుదిట్టం చేసేస్తాం ఫోటోగ్రాఫర్లు తీసేసుకుంటూ ఆల్బంలో పెట్టేసుకుని ఆ ఫోటోలు చూసి మురిసిపోతావు ఆ రకంగా రూపాసక్తిని పెంచి పెంచి పెంచి తీరా ఆ రూపం తుప్పు తుప్పు మరిపోతుంది క్షణంలో పోతుంది ఆ రూపం రూపం పోవడానికి ఎంతో టైం పట్టదు ఆ రూపం కూలిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే చాలా దుఃఖాన్ని అనిపిస్తాం ఈ విధంగా శోకము ఆ రూపం ఉన్నప్పుడు ఈ రూపం కూలిపోతుందేమో అని భయము అది ఉన్నప్పుడు కానీ అదేమైనా అవుతుందేమో భయం అది చేయిన తర్వాత అయ్యో పోయిందే అని శోకం ఈ విధమైనటువంటి దుఃఖాలతోటి కేవలము అజ్ఞానం వల్ల ఉదయించే దుఃఖాలతోటి మనిషి జీవిస్తూ సంతాలు పడుతూ జీవిస్తూ ఉంటాడు ఎప్పుడైతే శోకం కానీ భయం కానీ హృదయాన్ని ఆవేశిస్తుందో ఆ హృదయంలో ఆత్మ యొక్క పూర్ణత్వం అవకాశం లేదు కాబట్టి భయ నివారణ భయ నివారణ అంటే అభయము అనే ఒక పుస్తకం ఒకటి వంద పేదీల పుస్తకం మీకు ఇస్తే మీకు భయ నివారణ అవుతుందా అలా ఆ పుస్తకాన్ని అధ్యయనం చేసి దాంట్లో మీ జీవితానికి అన్వయించే సత్యం ఏదైనా ఉంటే దాన్ని తెలుసుకుని దాన్ని హృదయంలో ఆవిష్కరించుకుంటే తెలుసుకోవడం అంటే బుద్ధిలో మెదడులో తెలుసుకుంటే సరిపడదు బౌద్ధిక జ్ఞానం వల్ల ఇది ఆత్మకు సంబంధించింది అనాత్మకు సంబంధించిన ఫిజిక్స్ కెమిస్ట్రీ మొదలైనవైతే బౌద్ధిక జ్ఞానంతో కాలక్షేపం అయిపోతుంది కానీ ఆత్మస్వరూపానికి సంబంధించిన దాంట్లో బౌద్ధిక విజ్ఞానం పనికిరాదు ఆత్మిక విజ్ఞానమే వీడిని కృతార్థులను చేస్తుంది అంటే తన హృదయంలో తన స్వరూపంలో భాగంగా దాన్ని ఆవిష్కరించుకోవాలి నా నాకు నా స్వరూపంలో భయమునకు హేతువు లేదు శోకమునకు హేతువు లేదు అని వాడు ఆవిష్కరించుకోవాలి నేను శోకించడానికి తండ్రి హేతు ఏమీ లేదు అని వాడు తన హృదయంలో లోతుగా తెలుసుకోవాలి ఏ క్షణంలో తెలుసుకున్నాడో ఆ క్షణంలో శోకం ఉండదు అంతే డబ్బు శోకం పోతుంది భయం పోతుంది కాబట్టి ఆ విధంగా ఏ జ్ఞానమైతే హృదయంలో ఆత్మికంగా ఆత్మరూపంగా ఆవిష్కరించుకుంటాడో మనిషి ఆ జ్ఞానానికి ఆత్మస్వరూపానికి సంబంధించిన ఆ జ్ఞానానికి ఉపనిషత్ అని పేరు ఎందుకంటే ఉప చాలా దగ్గరగా అంటే తన స్వరూపం కంటే ఏమాత్రం దూరం లేని విధంగా దృఢంగా నిష్ఠ దృఢంగా తెలియబడి షట్ దుఃఖాన్ని భయాన్ని పోగొట్టేటువంటి జ్ఞానం కనుక దానికి ఉపనిషత్తు అని పెరు అటువంటి ఉపనిషత్తులలో మాండవ్య ఉపనిషత్తు చాలా విశిష్టమైన ఉపనిషత్తు అథర్వణ వేదానికి సంబంధించిన ఉపనిషత్తు చాలా అల్పగ్రంథం పెద్ద పెద్ద విశాలమైన ఉపనిషత్వేం కాదు ఉపనిషత్తుల్లో గల బృహదారణ్యకం పెద్దది మాండవత్యం చిన్నది అయితే ఈ ఈ ఉపనిషత్తుకి గౌడపాదాచార్యులు గారికలు రాశారు ఆయన ఆయన అసలు పేరు ఏమో వాళ్ళకి తెలియదు ఆయనకి గౌడపాదులని పేరు ఆయనకి ఎవరో చెప్పారు ఆయన ఒరిస్సా ఆయన గౌడ దేశము అంటే ఒరిస్సా ఆయన ఎవరో వాకపు చేశారు ఇలా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఎవరి దగ్గరికి వెళ్తే తెలుసుకుందంటే సుఖ మహర్షిని మీరు ఆశ్రయిస్తే బాగుంటుంది అని ఎవరో సలహా చెప్పారు ఈ సుఖ మహర్షి ఎక్కడ ఉన్నారు అంటే సౌత్ ఇండియాలో ఉన్నారు మద్రాసు దాటిన తర్వాత అక్కడ ఎక్కడో సౌత్ ఇండియాలో కర్ణాటకలోనో ఎక్కడో సౌత్ ఇండియాలో ఉన్నారు అని తెలిస్తే ఆయన ఆ గౌడ దేశం నుంచి సముద్ర తీరాన్నే నడుచుకుంటూ తక్కువ వచ్చాడు ఎన్ని ఓ సంవత్సరం నడిచారో మరి రెండు సంవత్సరాలు నడిచారో ఏం నడిచారో నడిచేసి సుఖమహర్షి దగ్గరికి వచ్చేసాడు వచ్చేసి సుఖమహర్షి ఆయనకు పదాభివందనం చేసి నేను ఇలాగ ఆత్మస్వరూపాన్ని తెలియ అరవడం కోసం నీ దగ్గరికి విచ్చేశాను ఎక్కడి నుంచి వచ్చేయడం అడిగేరాడు అంటే గౌడ దేశం నుంచి వచ్చాను అన్నారు గౌడదేశం నుంచి ఆ అమ్మ ఎలా వచ్చేవాయా అని అడిగారు అంటే నడిచి వచ్చాను అమ్మ గౌడదేశం నుంచి పాదచారి వచ్చేవాయా నువ్వు ఆ పేరు స్థిరపడింది గౌడపాద గౌడదేశ్గి పాదచారియే వచ్చాడని ఆయన సుఖమహర్షి దగ్గర జ్ఞానాన్ని పొంది అప్పుడు ఆయన ఆ జ్ఞానాన్ని కారికల రూపంలో వెలువరించాడు కారిక అంటే చాలా గంభీరమైన విషయాన్ని చాలా సరళమైన భాషలో సరళమైన వృత్తం అంటే అనుష్ ఆ వృత్తంలో చెప్తే దాన్ని కారిక అని అంటారు ఒకప్పుడు గద్యలో చెప్పినా కూడా కారికని అంటారు అనుష్ప్ వృత్తంలో చెప్పినా కారిక అంటారు అలాగంటే రూలేమీ లేదు మోస్ట్లీ గౌడపాద కారికలు అనుష్ప్లో ఉన్నాయి ఇంకా ఏవో కొన్ని కారికలు కూడా అనుష్ణపులో ఉన్నాయి అప్పుడప్పుడు మరో వృత్తం కూడా ఉంటే ఉండొచ్చు సాంఖ్య సిద్ధాంతానికి ఈశ్వరకృష్ణ అనే ఆయన రాసిన కారికలు ఉన్నాయి వాటికి ఈశ్వరకృష్ణ కారికలు అని పేరు సాంఖ్య కారికలు అని కూడా పేరు చాలా ప్రసిద్ధమైన సాంఖ్యశాస్త్ర గ్రంథం అది ఆర్యావృత్తంలోనో ఏదో వృత్తంలో ఉంది అనుష్ప్లో లేదు కానీ అనుష్పు ప్రసిద్ధి కాబట్టి చాలా గంభీరమైన వా విషయాన్ని చాలా సరళమైన భాషలో అలతి పదాలతో చెప్పిన సందర్భంలో వాటికి కారికలు అని పేరు వీటిని కోటబుల్ కోట్స్ అని అంటే అనొచ్చు బహుశ అయితే కోటబుల్ కోట్స్ అనే పుస్తకం మీరు చూశారనుకోండి ఏ కోటేషన్ కా కొటేషను దేనికి దానికి విడివిడిగా ఉంటాయి అవి కలిసి ఉండాలనే నియమం ఏం కానీ కారికలు అలా కావు ఇది ఒక సబ్జెక్ట్ మ్యాటర్ని తీసుకుని కారికల రూపంగా చెప్పేటువంటి సందర్భం అటువంటి కారికలు గౌడపాదాచార్యుల యొక్క కారికలు ఉన్నాయి ఈ గౌడపాద కారికలకు శృతితో సమానమైన స్థాయిని మన సంప్రదాయంలో ఇస్తారు అంటే ఆగమ ప్రకరణం మనం చూసాం పన్నెండు మంత్రాలు ఆ మంత్రాల మీద వాటిని వివరిస్తూ నియర్లీ ఫార్టీ ఫిఫ్టీ కారికలు ఉన్నాయి అని చూసాము ఈ మంత్రాలకు ఎంత ప్రాముఖ్యమో ఆ కారికలకు కూడా అంతే ప్రాముఖ్యాన్ని ఇస్తారు ఎందుకంటే సత్యం కావాలి కొనుక ఆ సత్యం వేదం పుస్తకంలో ఉందా గౌరపాదులు రాసిన శ్లోకంలో ఉందా అన్నది ఇది సెకండీ ప్రైమరీ ఇస్ ద ట్రూత్ కాబట్టి ఆ సత్యాన్ని వెలువరించే కారికలు కనుక కారికలకు కూడా స ప్రముఖమైన స్థానం ఉన్నది అని చెప్పిన శంకర భగవత్పాదులు ఆ మంత్రాలకి ఎంత ప్రేమతో భాష్యాన్ని విరచించారో అంతే ప్రేమతో ఈ కారికలకు కూడా భాష్యాన్ని రాశారు పైగా గౌడపాదాచార్యులు అంటే శంకర భగవత్పాదులకు ఆయన పరమ గురువు గౌడ శంకరుని గురువు గోవింద భగవత్పాదులు అయితే గోవింద భగవత్పాదులు యొక్క ఆచార్యులు గౌడపదాచార్యులు ఆయన ఆచార్యులు శుభమహర్షి ఆ రకంగా ఒక పరంపర కనుక ఈ కారికళకి చాలా ప్రాముఖ్యాన్ని శంకర భగవత్వాదులు ఎంతో ప్రాముఖ్యాన్ని ఇష్టారు చాలా ప్రేమగా వివరణ ఇష్టాలు ఈ కారికలలో మొదటి ప్రకరణం ఆగమ ప్రకరణం దాన్ని శ్రవణము అని అంటారు ఇప్పుడు శ్రవణమన నివిధ్యాసనములోనూ ఉన్నాయి కదండి ఆత్మస్వరూపాన్ని తెలియటానికి సాక్షాత్సాధనాలుగా శ్రవణం వలన నిదిధ్యాసనములని చెప్తారు ఆత్మవారే ద్రష్టవ్యోతవ్యో మంతవ్యో నిదిధ్యాసితవ్యే తెలియని వాక్యం ఏం కాదు సో ఆగమ ప్రకరణం శ్రవణ ప్రధానమైన ప్రకరణం ఎందుకంటే ఆగమం శృతి కదా కారికలు ఉన్నమాట వాస్తవమే కారికలు భాష్యం ఉన్నా అవి శృతిని అనుసరించి ఆ శృతి శ్రవణం శృతి అంటే వినబడే జ్ఞానానికి శృతి అని పేరు కాబట్టి శ్రవణ ప్రధానమైన ప్రకరణ కానీ వైతధ్య ప్రకరణల్లో ఇంకా శృతి అయిపోయింది ఆ పన్నెండు మంత్రాలు మనం చూసేసాం ఇక్కడ కేవలము యుక్తి ప్రధానంగా ఉంటుంది కేవలము యుక్తి ఉంటుంది ఎక్కడో శృతి శృతి మాటలు ఏమైనా రెండు మూడు తర్వాత వచ్చినా లాస్ట్ పార్ట్లో వచ్చినా ఆరంభం నుంచి రేషనల్ ఆర్గ్యుమెంట్ ప్రజెంటేషన్ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ భాగానికి మనన ప్రధానమైన భాగము అనిపారు కాబట్టి శ్రవణ ఆ ఉపనిషత్ భాగాన్ని చూసిన తర్వాత మనన ఈ రెండో ప్రకరణాన్ని మనం చూడబోతున్నాం ఈ ప్రకరణం యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటంటే మొత్తం ప్రకరణంలో ఓ ఉన్నాయి ఓ నలభై ఉన్నాయి ఈ కారికలన్నింటికీ ఉన్నటువంటి ఒకే విషయ వస్తువు సబ్జెక్ట్ మ్యాటర్ అంటే విషయ వస్తువు అని అంటారు తెలుగులో విషయ వస్తువు ఒక్కటే అదేమంటే జాగ్రత్త స్వప్నయోహో సర్వసామ్యం అది విషయ వస్తువు జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ ఈ రెండింటికి పూర్తి సమత్వం రెండు సత్యదృష్ట్యా ఒక్కటే ఇప్పుడు కలగన్నారు అనుకోండి కళకి అన్నట్లయితే కళలో కలిగే అనుభవాలు ఎన్నైతే ఉంటాయో ఆ అనుభవములన్నీ కూడా అసత్యము ఈ అసత్యము అన్నదానికి సంస్కృతంలో ఒక అందమైన పదం ఉన్నది మిథ్య అది మీరు చాలాసార్లు విన్న పదమే మళ్ళీ దాన్ని కొంత వివరంగా నేను చెప్తాను మిథ్య అంటే ఏమిటో ఇంతకుముందు మీకు తెలుసున్నా మరింత లోతుగా దాన్ని మనం అధ్యయనం చేద్దాము కాబట్టి ఆ మిథ్య అనే పదాన్ని ఉపయోగించి చెప్పాలంటే సో స్వప్నము మిథ్య అని ఆబాల గోపాలానికి తెలుసు ఆబాల గోపాలము అంటే చిన్నపిల్లలు పశువుల కాపరులు గోపాల అంటే పశు కాపరులు ఆ పశువుల కాపరు అంటే చదువు సంధ్య లేని వాళ్ళు వాళ్ళకు కూడా తెలుసు దీనికోసం శాస్త్రమే చదవక్కర్లేదు శా ఒకప్పుడు శాస్త్రం చదివి తలగిందులుగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఏ శాస్త్రం చదవకుండా వారి జీవితాన్ని మామూలుగా అలా ముందు కొనసాగిస్తే వాడికి సత్యాలు కొన్ని తెలుస్తాయి జీవితానికి సంబంధించిన సత్యాలు తెలుస్తాయి ఆల్జిబ్రా క్యాల్కుల తెలియకపోయినా జీవితానికి సంబంధించిన సత్యాలు తెలుస్తాయి కదా ఈ గేదెల్ని అవి కాపుకుంటూ ఉంటారు మీరు ఎప్పుడైనా పల్లెటూరుకి వెళ్తే రోజు కూలి చేసే మధ్య వయస్సు యంగ్ ఏజ్లో రోజు కూలి చేస్తారు ఇంకా రోజుకూలి చేయలేడు పెద్దవాడు అయిపోయాడు అనుకోండి వాడికి ఏం చేస్తారంటే ఓ నాలుగు గేదెలు అప్ప ఈ గేదెల్ని మేపుకు రావాలి ఆ గడ్డలంపటా బయ పక్షిక బయళ్ళంపట వాటిని తిప్పి గే ఈ పశువుల కోసం గడ్డిని నియమిత ప్రదేశాలు ఏమి లేవు ల్యాండ్ మీద ప్రెషర్ ఎక్కువ కదా జ్వరం ఎంతమంది ఉంటే ఇంకా పశువులకి ల్యాండ్ ఎక్కడ ఎలా వచ్చేస్తారు గోచరములు ఏం లేవు గోచరాలన్నీ కాళ్ళ మీల కింద ఇల్లు కట్టేసుకుని వీళ్ళకి అలక్ష్యమని చేసేస్తూ ఉంటారు కాబట్టి ఎక్కడికి గిడ్డు ఉందో అక్కడికి వీటిని తోడుకు పోవాలి పోతే ఆ గిడ్డి వాటిని మళ్ళీ భద్రంగా ఇంటికి తీసుకురా ఆ డ్యూటీ అది చెప్తారు అతని వయసు డెబ్బయో ఎనభై ఉంటుంది ఆ డ్యూటీ వస్తూ ఉంటాడు ఒక అర్థలో కొట్టుకుని అతన్ని డిగ్రీకి వెళ్ళి కూర్చుని అతన్ని పలకరిస్తే జీవిత సత్యాలని చెప్తాడు అతనికి తెలుసున్న జీవిత సత్యాలు తనకి తెలియాలి కాబట్టి ఆ బాలగోపాలము అని అంటారు దాని అర్థమని ఆ బాలగోపాలము అంటే బాలగోపాలని కాదు ఆ బాల గోపాలము అంటే బాలుల దగ్గర బాలగోపాలను ఒక ప్రసిద్ధ పురుషుడు ఉన్నారు ఆయనని కాదు పిల్లల దగ్గర నుంచి పశువుల కాపరుల వరకు కూడా అందరికీ తెలుసు సత్యం అవుతుంది అదేమిటంటే కల కల్లా సంస్కృతంలో చెప్పాలంటే స్వప్నం మిత్య కల కల్లయే అది తెలుసు అయితే కళ కళ్ళ అది అందరికీ తెలుసు బాగానే ఉంది మాట ఏమిటి జాగ్రత్త మాట ఏమిటి అంటే సత్యమని కొంతమంది అంటారు చాలామంది సత్యం అంటారు కాదండి ఇక మన జాగ్రత్త ఇది మాత్రం సత్యం ఏమిటి దీన్ని జాగ్రత్తగా పరిశీలన చే జాగ్రత్తగా పరిశీలన చేయనంత వరకు ఇది సత్యంలా కనపడుతుంది చూడ్డానికి సత్యంలా కనపడుతుంది ఇప్పుడు ఒక సాధిత అవుతుంది ఇంగ్లీష్లో విలో ది డ్రెస్ ఆల్ ఆఫ్ నేచర్ అని సాగుతం అవుతుంది ఇప్పుడు మహారాజు ఓ డ్రెస్ వేసుకున్నాడు పైన కెరీటము మంచి అంగి జలతాలు అంగీలు ఇవే వేవేసుకున్నాడు ఓ ఆయన పల్లగిలో వెళ్తున్న వ్యవహారం పక్కనే వరి పొలంలో వరి చేయంలో ఒక రైతు ఈ ఎద్దులకి దుక్కి దుంగుకుంటున్నాడు ఆ మట్టి ఈ ఒంటి మీద ఎద్దులు బురద దాంతో మునిగిపోయి ఉన్నాడు ఈ పల్లకే అక్కడ రాదు జాగ్రత్తగా నాలుగు అడుగులు వేసి ఆ జట్టు మీదకి వచ్చాడు వచ్చి రైతుని ఇలా దగ్గరికి రమ్మని పిలిచాడు పిలిస్తే నువ్వెవర నేను రైతుని నేనె మీరు ఆత్మహారాజ్ మహారాజు ఓకే సరే నువ్వు పంచే నీ తలకాకు ఉన్న తలపాగా పెట్టు చేతిలో ఉన్నటువంటి ఆ ఎద్దుల్ని నడిపే కట్టె పక్కన పెట్టు ఆ బోధ్య నీటి బోధ్య దగ్గరికి వెళ్ళి కాళ్ళు దగ్గర కొడుకుని శుభ్రంగా మట్టి అంతా కడిగేసుకుని పక్కన ఎలా అతను ఆ పని చేశాడు ఈయన ఈ అంగీని ఈ అంగి ఈ టోపి ఈ కిరీటం ఇవన్నీ సేవకుడికి రాజభట్టుడికి ఇచ్చి ఈయన కూడా పక్కన నిలబడ్డాడు పై ఉత్తరని కూడా తీసి పక్కన నిలబడ్డాడు ఇప్పుడు మన ఇద్దరికి తేడా ఇవ్వటం అడిగారు ఏది కాదు మేడం సో బిలో ది ఆల్ ఆర్ మేక్ అండ్ మీరు డ్రెస్ వేస్తే ఏమనిపిస్తుంది ఈయన మహారాజ్ ఇతనేమో రైతు అని మీకు అంత తేడా కనపడిందో చూడండి డ్రెస్కి కానీ బిలో ది డ్రెస్ ఆలయి ఆలవర్నాయి కదా ఆ రకంగా స్వప్నావస్థ జాగ్రత్త అవస్థ వీటిని మీరు చూశారనుకోండి స్థూలంగా చూశారనుకోండి స్థూలంగా పై పైగా చూడటం చూస్తే ఏమనిపిస్తుంది స్వప్నావస్థ కల్లా మిథ్యా ఏమి సందేహం లేదు జాగ్రత్త దగ్గరికి వచ్చేప్పటికీ ఇది సత్యము అందరూ సత్యం కొంత అనుభవం తక్కువ మనుషులు ఉంటారు ఊరికే కంగారు పడి నిర్ణయాలు చేసేవాళ్ళు తొందరపాటు మనుషులు ఉంటారు దుందుడుకు స్వభావం గలవాళ్ళు ఉంటారు వాళ్ళు తర్వాత తప్పుడు శాస్త్రాన్ని తల్లకిందులుగా వల్లించిన వాళ్ళు కొంతమంది పండితులు ఉంటారు వాళ్ళు వీళ్ళే అంటారు జగత్తు సత్యం అని వాళ్ళే అంటారు ప్రతివాడు అండవు మీరు అల్లెటూరుకు వెళ్ళి ఏ చదువు సంధ్య లేని వాడిని ఏమయ్య కళ కన్నావు కదా కళ సత్యం అంటే సత్యం కాదు మిథ్య సత్యం కాదు అది కళ్ళండి మరి ఈ జీవితం అయినటువంటి జీవితం కూడా ఏమో చెప్పడానికి అసలు ఇది ఇది కూడా కలలాగే కనపడుతుంది అంటారు ఏ చదువు చదువుకోం వాడే ఒక ద్వైత స్కూల్లో పన్నెండేళ్ళు శాస్త్రం చదువుకుని వచ్చాడు అనుకోండి జగత్తు సత్యం అంటే అలా ఉంటుంది ఓపెన్ మైండ్ ఉన్నది కదా ఇంకా మన మనస్సు మూసిపోతుంది సింహద్వారాలు వేసేసినట్టుగా మూసిపోతుంది ఇంకా వాడేమీ తెలుసుకోలేడంతే సత్యం అని చెప్పేసి ఉపన్యాసాలు చెప్పేస్తూ ఉంటాయి జనులకి జనులని జనుల దారిని వాళ్ళని వదిలేస్తే వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది ఏదో జీవితం దీన్ని సత్యం అని నిన్నటి వరకు ఉన్నది వేళ్ళలేదు ఏది సత్యం ఉంది ఏదో అది కదా అలాగా ఇంజన అనుకుని లోపల హులక్కే అయిపోయింది సత్యం అని చెప్పడం ఏది సత్యం సర్వీసు సత్యం సత్యం సత్యం అని అనుకుని లోపల దిక్కుమన్న సర్వీసు పూర్తి అయిపోయింది ఇప్పుడేమో రిటైర్ అయిపోయిన మూల కూర్చొని ఉన్నాం ఏమిటి సత్యం ఈ రకంగా ఇప్పుడు వివాహమే ఉందనుకోండి వివాహం అయినప్పుడు హనీమూన్కి వెళ్ళినప్పుడు ఉండే పస ఇంక తర్వాత ఏముంటుంది ఏదో చప్పసప్పగా ఉంటుంది అంటే ఏదో నడుస్తుంది కాబట్టి సత్యం అయ్యి ఉండాలని అనుకోవడం తప్ప సత్యం అని ఖచ్చితంగా బల్లబుద్ధి చెప్పడం కష్టం కాబట్టి కొంచెం ఓపెన్ మైండ్ ఉన్నవాడికి జాగ్రత్త అవస్థ కూడా మిత్యనేమో అంటే అంత మిథ్యనంటారా కొంత మిథ్యంటారా అని దారికి వస్తారు పొద్దు గొప్ప కాబట్టి జాగ్రత్త అవస్థ విషయంలో అనేక అభిప్రాయాలు ఉంటాయి అది సత్యం అనేది వీళ్ళందరూ అంటారు తప్పుడు శాస్త్రాలు రోజున వాళ్ళు అంటారు లోకంలో సామాన్య జనులు అంటారు సత్యంలా అనిపించట్లేదండి అంత సత్యంలా అనిపించట్లేదని ఇటు అటు కాకుండా ఏదో 50 ఫిఫ్టీగా ఫిఫ్టీ ఫిఫ్టీ అని ఒక గోల్ వేసేది గోల్ పడిందా లేదా గోల్ పడిందా లేదా అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంటే ఎక్కడ దొరుకుతుందంటే పడిందా లేదా చెప్పాలి పడ లేదా లేదా ఎందుకంటే ఆ బాలు ఆ లైన్ ఉంటుంది ఆ లైన్ దాటేపటికి మీరు పట్టేసుకున్నాడు ఇప్పుడు పడిందా లేదా గోల్డ్ డౌట్ వికెట్ పడిందా లేదా అన్నట్టుగా డౌట్ వస్తే అప్పుడు జాగ్రత్తగా ఆ మొత్తం వీడియోగ్రాఫ్లంటే కూడా స్లో మోషన్లో పరిపించి ఇది బాలు ఇక్కడ ఇక్కడ నేల మీద పడి ఎగిరి లైన్ దాటింది లైన్ దాటినమాట వాస్తవం కానీ లైన్ దాటి అవతల టచ్ కాకుండా వీడు పచ్చి మళ్ళీ అవతల దాడేశాడు నో గోల్ లైన్ టచ్ అయిందంటే గోలే అని ఏదో ఇటో అటో మీరు చెప్పాలి కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ కుదరదు ఇప్పుడు అవుట్ అయ్యేదా లేదా అని రిఫరీకి ఇస్తే ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి ఈ జగత్తు ఈ జా జాగ్రత్త సత్యమా అసత్యమా మిథ్యయా అంటే ఏదో ఖచ్చితమైనటు చెప్పాలి కానీ లౌకికం యొక్క అభిప్రాయం ఉంటుందంటే ఖచ్చితంగా ఇది మిథ్య అని వాళ్ళు అనుకోలేదు ఎందుకంటే ఆ సంసారం నుండి నుండి ఆసక్తి ఇత్యాది కారణాల చేత ఇదంతా నిత్యం లాగుతుంది అయ్యో ఉండకపోవచ్చు అనిపిస్తుంది మళ్ళీ అట్ ది సేమ్ టైం ఇది సత్యం కూడా కాడానికి వీరు లేదని ఇటు అటు కాకుండా అసంబద్ధంగా సందిగ్ధంగా ఉంటుంది సంసారుల యొక్క దృష్టికోణం వాళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్టుగా చూసుకుంటారు కానీ తత్వవేత్తలు తత్వాన్ని స్పష్టంగా తెలుసుకున్న మహాత్ములకైతే ఇది మిథ్య స్పష్టంగా తెలుసుకోండి ఎంత మిథ్య అంటే ఎంత మిథ్య అని ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ మిథ్యా సెవెంటీ పర్సెంట్ మిథ్యా అలా ఏమి ఉండదు మిత్యంటే పుట్టి మిథ్యనే అర్థం అంటే ఈ వింటూ సే కళ ఎంత విధయో ఎంత అసత్యమో జాగ్రత్త వ్యవస్థ కూడా అంతే అసత్యము అంటే దాన్నే సర్వసామ్యము అంటారు ఏమో కొన్ని టెక్నికల్ డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ వస్తుస్థితిలో యథార్థత దృష్ట్యా వాస్తవ వాస్తవికత ఎంత అని కనుక మీరు పరిశీలన చేసినట్లయితే జాగ్రత్త స్వప్నావస్థల రెండు కూడా సర్వసామ్యము అని అది ఇక్కడ ప్రతిజ్ఞ ఈ వైద్య ప్రకరణం యొక్క ప్రధాన తాత్పర్యం అది దృశ్య ప్రపంచ మిథ్యా అని ప్రపంచ మిథ్యా దృశ్యత్వా అని ఆ విధంగా దీని మీద ఇదే విచారం మీరు ఓపిక అని ఆరు మాసాలు మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఆరు మాసాల పాఠం ఇదే ఉంటుంది ఏది ఉంది ఒకది ఇదే పాఠం ప్రపంచ దృశ్య ప్రపంచం జాగ్రత్ ప్రపంచం మిథ్య స్వప్నాన్ని గురించి ఉంచే దృష్టాంతంతో కోసం మాట్లాడతాము బట్ మన యొక్క దృష్టి ప్రతిజ్ఞ ఏమిటంటే దృశ్య ప్రపంచము జాగ్రత్త ప్రపంచము మిథ్య ఇది ప్రతిజ్ఞ ఇది ఇది ప్రధానమైన ప్రతిజ్ఞ అయితే స్వప్నస్థానాన్ని స్థానం ఉంటే అవస్థ స్వప్నావస్థను కూడా మనం నిరూపిస్తాం ఎందుకు నిరూపిస్తామంటే స్వప్నావస్థలో ఏదో సత్యం పూట కట్టుకుపోయేది ఉందని కాదు ఏముంటుందంటే మీరు స్వప్నం పెద్ద స్వప్నం తీశారు ఏవేవో చేశారు స్వప్నంలో స్వప్నంలో మూలంత ధనాన్ని సంపాదించారు స్వప్నం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏముంటుంది ఏముండదు కాబట్టి స్వప్నస్థానంలో మీరు చేసినవి మీరు పొందినవి ఏవో ఉద్ధరిస్తాయని అందుకోసం కాదు చర్చ అసలు ఆ స్వప్నము కనబడింది అంటే ఆ స్వప్నం కనబడడానికి ఒక ఒక ప్రకాశం ఉండాలిగా ఏదో ఒక ప్రకాశం లేని అలా కనబడింది అది కదా తెలియబడింది అంటే ఆ తెలియ దాని స్వప్న స్వప్న ప్రపంచాన్ని చేసేటువంటి ఒక చైతన్య ప్రకాశం ఆ ఎరుక అనే ప్రకాశం ఒకటి ఆ ప్రకాశము ఉంది సుమా ఆ ప్రకాశాన్ని నువ్వు విస్మరించవద్దు ఆ ఎరుక అనే ప్రకాశం ఉండబట్టే ఆ స్వప్న ప్రపంచం నీకంత చక్కగా కనపడేది ఆ ప్రకాశమే లేకుంటే అసలు స్వప్నమే ఉండేది కాదు అందరినీ సినిమా హాల్లో కూర్చోబెట్టి మీరు మంచి ఈస్టర్న్ కలరో లేకపోతే మోడర్న్ కలర్ సినిమా చక్కగా చూపించారనుకోండి ఏముపయోగం కానీ మనం సినిమా చూసినంత స్పష్టంగా జాగ్రత్త అవస్థ అనుభవానికి వచ్చినంత స్పష్టంగా స్వప్నావస్థ అనుభవానికి వస్తుంది అంటే ఆ స్వప్న ప్రపంచాన్ని ప్రకాశింపజేసేటువంటి చైతన్యాన్ని గురించి తెలుసుకోవటం కోసం మనం స్వప్నావస్థని గురించి కూడా మాట్లాడతాం సో ఆ ఈ ఈ ప్రసంగం నడుస్తూ సో కాబట్టి స్వప్నావస్థ జగన్మిథ్యాత్వాన్ని అంటే జగత్తు మిథ్యాన్ని నిరూపించటానికి ఒక దృష్టాంతంగా మనం స్వీకరిస్తాం ఈ దృష్టాంతం ఎలా వర్కౌట్ అవుతుందంటే ఇప్పుడు మీరు స్వప్నంలో ఉండగా స్వప్నం ఇత్యాని మీకు తెలిసిందా లేదు స్వప్నం ఇత్యాని ఎప్పుడు తెలిసింది స్వప్నం నుంచి బయటపడ్డ తర్వాత తెలిసింది బయటపడ్డామంటే తెలివి వచ్చిన తర్వాత స్వప్నం నుంచి బయటకి వచ్చి తెలివి తెచ్చుకున్న తరువాత దాన్నే జాగ్రత్త అవస్థ అంటారు జాగ్రత్త అవస్థలోకి వచ్చి జాగ్రత్త అవస్థలో తాను దేహము మనస్సు తను ఉండే ఇల్లు వాకలి మొత్తం ఇదంతా ఈ జాగ్రత్త అవస్థ దీని అపేక్షతోటి స్వప్నావస్థ మిథ్య మీరు చెప్తారు జాగ్రత్త అవస్థలోకి రానంత వరకు స్వప్నం మిథ్యా మీకు తెలియనే తెలియదు కాబట్టి జాగ్రత్త దృష్టితో చూస్తే స్వప్నం మిథ్యా అలాగే జాగ్రత్త మీరు అధ్యాత్మ శాస్త్రాన్ని అధ్యయనం చేసి శ్రవణ మనన నిరుధ్యాసనాలు చేసి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకున్న సందర్భంలో దానికి పేరేమిటంటే ఆత్మజ్ఞానము దాన్నే వస్తు దృష్టి యథార్థ వస్తువు యొక్క జ్ఞానము ఆ దృష్టితో చూసినట్లయితే జాగ్రవస్థ విథ్యా అని చెప్పి కాబట్టి ఎప్పుడూ కూడా మిథ్యాత్వాన్ని నిర్ధారించడానికి సత్య జ్ఞానం ఉండాలి సత్య జ్ఞానాన్ని పొంది మీరు మిథ్యాత్మ నిర్ధారణ చేస్తారు సత్య జ్ఞానము లేనంత వరకు మీకు మిథ్యాత్వ రాదు కాబట్టి స్వప్నంలో మీరు ఆ అప్పు చేశారనుకోండి స్వప్నం నడుస్తున్నంతసేపు అప్పు చేసినట్టుగానే ఉంటుంది ఫీలింగ్ స్వప్నం నుంచి బయటికి రాగానే సో అయ్యో ఇది కలరా ఇది ఇంట్లో ఏమీ సత్యం ఏం లేదు మనం అప్పు ఏం చేయలేదు పర్వాలేదు లేదు ఏమీ లేదు బెంగ అని అనిపిస్తారు స్వప్నం నుంచి పెడిగిర కాబట్టి జాగ్రత్త అవస్థ దృష్ట్యా స్వప్నం మిథ్య అదేవిధంగా ఆత్మస్వరూపము యొక్క ఆవిష్కారము ఆత్మ సాక్షాత్కారము యొక్క దృష్టితో చూసినట్లయితే జాగ్రత్త అవస్థ అయితే మనకు ఒక రావచ్చు జాగ్రత్త అవస్థ అంటే ఏమిటి మనం లౌకిక జీవితం అంతా నిత్య అని లౌకిక జీవితంతో ఆగదు ఈ ప్రసంగం వీడు దేవాలయానికి వెళ్తాడు అక్కడేమో పూజ చేస్తాడు ఆ పూజ వల్ల పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో వీడు స్వర్గానికి వెళ్ళాలి మరి ఇవన్నీ ఉన్నాయి తర్వాత కర్త భోక్త లౌకికం ఇచ్చి అంటే సరే వీళ్ళు వేదాంతలు ఇలాగ మాట్లాడతారు అని లౌకికంతో ఆగతిది గాథ ఇది ఏమవుతుందంటే వీడు చేసే పుణ్యకార్యాలు కర్మలు తీర్థాలు యాత్రలు శ్రాధాలు ఇవన్నీ వీటి అన్నిటికీ కలిపి అన్నిటినీ కలిపి నింజి కూర్చుంటుంది మరి వాటి మాట్లాడుతుంది అవన్నీ జాగ్రత్త వ్యవస్థలో భాగమే కదండి మార్కెట్ జాగ్రత్త భాగం మిథ్య దేవాలయం అది జాగ్రత్త భాగమే కదా అయితే ఏమిటంటారు మీరు దేవాలయం మిథ్య ఏమంటారు టీటీడీ వాళ్ళు సినిమా ఒక ఇది పెట్టారు ఏదో ఒక ఛానల్ పెట్టారు దాంట్లో పూజలు అవి చూపిస్తూ ఉంటారు మరి అవన్నీ జాగ్రత్త వ్యవస్థలో భాగంగా ఉన్నాయి మరి వాటి మాట ఏమిటి పెద్ద సమస్య అంటే మిథ అంటే మరి వేదంలో ఉండే కర్మకాండ మిత్య మరైతే వేదం ఎందుకు చెప్పినట్టు అసలు ఇదంతా మిథ్యని ఎవరు చెప్తున్నారు మళ్ళీ అది ఉపనిషత్తే చెప్తుంది అది వేదమే మరి వేదంలో కర్మకాండ భాగమే ఇదంతా ఎందుకు చెప్పినట్టు అంటే చూడ శాస్త్రం చెప్పేటువంటి ఏ ఉపదేశమైనా కూడా అది అధికారిని బట్టి ఉంటుంది అధికారి భేదాన్ని బట్టి ఉంటుంది శాస్త్రము ఇప్పుడు గృహస్థ ధర్మాలను చెప్తుంది గృహస్థ ధర్మాలను ఎవరి కోసం చెప్తుంది బ్రహ్మచారులను కూర్చోబెట్టి చెప్తుందా సపోజ్ బ్రహ్మచారులు ఉన్నారు గృహస్థ ధర్మంలోని టాపిక్ మనుస్మృతికారు మనుస్మృతిలో గృహస్థులు అయితే ఆపష్టమ గృహీయ సూత్రాల్లో గృహస్ గృహీయ ధర్మంలో వస్తాయి అది ఎవరు చదువుకోవాలని గృహస్థులకి బ్రహ్మచారులకి అదేమో సంబంధం లేదు వానప్రస్థుడు అవుతాడు వీడు గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి వస్తాడు లేదా సన్యాసమే పిచ్చుకుంటాడు సన్యాసం అవుతాడు ఇప్పుడు వాడికి గృహస్థాశ్రమ ధర్మాలతో ఏమైనా సంబంధం ఉంటుందా ఏమి మరి ఎందుకు చెప్పింది శాస్త్రం గృహస్థాశ్రమ ధర్మం నేను సన్యాసం పుచ్చుకున్నాను నాకు ఏం సంబంధం లేదండి ఈ శాస్త్రం ఎందుకు చెప్పినట్టు అదే మీకోసం చెప్పలేదు మరి ఎవరి కోసం చెప్పినట్టు అదిగో వాడు ఎవడో పెళ్లి చేసుకుంటున్నాడు వాడి కోసం ఆ రకంగా జాగ్రత్తవస్థ సత్యము అని ఒక అపరిపక్వ స్థితిలో ఉంటారు మనుషులు అంచేతనే మీకు మనం చేశాను ఎంత వాడు పెళ్లి చేసుకోబోతున్నాడు పెళ్లి చేసుకోపోతుంటే కాశీ యాత్ర ఉంటుంది కాశీ అంటే కాశీ ఇక్కడ ఉంటుంది మీరు కాశీ పంజాన్ని చదివారా నేను చెప్పానా మీకు పాక ఇంకేనే కాశీ ఇక్కడ ఉంటుంది ఆత్మస్వరూపంగా ఉంటుంది కాశీ హృదయంలో ఉంటుంది కాశ్యాంతు కాశ్యతే కాశీ కాశీ సర్వప్రకాశిక ఇంత మాత్రం గుర్తుంది నాకు సో కాశీ ఇక్కడ కాశీ సో వాడు కాశీ యాత్ర కానీ బయలుదేరుతాడు బయలుదేరితే ఈ భావ మృదయోడ వచ్చి బెల్లముక్క బెల్లముక్క అంటే అర్థం సంసారాసక్తి అంట సంసారం మీద ఆసక్తి ఈ వెలమొక్క గడ్డం కింద పెట్టి పాలు పాలు బెల్లం పాలు బెల్లం అంటే ఇంకేముంది అయిపోయిందంటే పాలు అంటే అది స్నేహం అంటే ఆయు ఆయు బటన్ ఉంటుంది దాంట్లో బటన్ అంటే అది స్నేహము అంటే స్నేహ అంటే దువులాగా అటుకు వదలదు కవుడు చేతికి సబ్బు పెట్టి కడుక్కుంది కదా వదలదు దాన్ని స్నేహము అది పాలు స్నేహానికి బెల్లం మాధుర్యానికి చిహ్నం స్నేహమాధుర్యాలు వదులుకుని ఈ కాశీ ఏమో వెళ్తావు కాశీలో స్నేహమాధుర్యాలు ఉండవు కదా అని వీడని వెనకర అంటాడు అంటే వాడు కనుక కాశీ సర్వప్రకాశిక నీ స్నేహమాధుర్యాలను కూడా ప్రకాశింపజేసేది కాశీయే స్నేహం ఓ క్షణంలో ఉంటుంది మరో క్షణంలో పోతుంది మాధుర్యం వెంటనే చేదు కూడా ఉంటుందా సర్వాన్ని ప్రకాశింపజేసే ఆత్మస్వరూపం అదే నాకు కావాలి అని అన్నాడనుకోండి అలా ఎవడన్నా అన్నాడు అనుకోండి ఇంకో వాడికి పెళ్ళి అవుతుంది వీళ్ళు ఇంకో పెళ్ళి ఇంకొక వెళ్ళి కొతు కొడుకుని వెతుక్కోవాల్సింది కాబట్టి ఆ సందర్భంలో వెళ్ళి మీరు ఇటువంటి ప్రసంగాలు ఏం చేయకూడదు ఆ సందర్భంలో అంచేతనే ఈ పెళ్ళిళ్ళకి పేరంటాలకి సన్యాసులు దూరంగా ఉండమని చెప్పారు ఈ రోజుల్లో ఏమైపోయిందంటే అన్ని చోట్ల సన్యాసులే సర్వత్రా వీళ్ళే ఎందుకంటే గృహస్థులు నిత్యకర్మానుష్ఠానాన్ని వాటిని మానేశారు ఇంక ఈ సన్యాసులు వీళ్ళు పూనుకుని ఎవో చేసుకుంటారు ఎక్కడైనా షాప్ ఓపెనింగ్ అప్పుడు వీళ్ళే అర్థకామాలకు దూరంగా ఉండాల్సిన వాడికి షాప్ ఓపెనింగ్తో పని ఏమని చెప్పండి ఆ తర్వాత పెళ్లి పెళ్లి చేసుకుంటుంటే వీళ్ళు ఆ బొదటి సీట్లో కూర్చోడం వీళ్ళు ఫస్ట్ సీట్లో కూర్చోవడం కూర్చుని ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి వాడు పుస్తకెట్టి ఎదురుకుండా తోటగా ఎదురుకుండా స్వామిజే ఉంటాడు నిజంగా ఆ తర్వాత వాళ్ళు ఏవో దక్షిణాది మామూలు కంటే ఎక్కువ ఇస్తారు పెళ్లి సమయంలో అది తీసుకుని జేవుడు పెట్టుకుందాఖరా ఇదంతా కూడా అసందర్భమైన వ్యవహారం ఇంకా ఏమి సారణం లేదని నా వ్యక్తిగతమైన అభిప్రాయం సో ఎప్పుడో ఒకసారి మన ఆయన గారు అనుకుంటారు విన్నాను నేను సన్యాసి పెళ్లి మండపంలోకి వెళ్ళకూడదయా ఎందుకంటే ఆ పెళ్లి మండపం దాని వాతావరణం వేరు సన్యాసి వాతావరణం వేరు రెండింటికి ఎప్పుడు కూడా పెరుగుని పాలని కలపకూడదు వాటిని వేరు వేరు జిన్నెల్లో పెట్టుకోవాలి అని అనివారు పదెవరు కాబట్టి అధికారి భేదాన్ని బట్టి అధికారి అంటే యోగ్యత వాడికి ఉండే సంబంధ సందర్భాన్ని బట్టి వాడి యోగ్యతను బట్టి శాస్త్రంలో భిన్న భిన్నములైన విషయాలు చెప్పబడి ఉన్నా కర్మకాండ చెప్పబడి ఉన్నా నీవు కనుక ఆత్మస్వరూపానికి తెలుసుకునే అధికారి వైతే నీకు చెప్పి మాట ఏమిటంటే జాగ్రత్త అవస్థ అంతా నిత్య నీ కర్మకాండతో సహా పుణ్యాలు పురుషార్థాలు మొత్తం అన్నీ కలుపు అన్నీ కట్టగ చేసి అన్నింటిని మిథ్యా అనే కేటగిరీలో పాడేస్తాం కాబట్టి అది అధికార భేదాన్ని బట్టి వచ్చింది కనుక దాంట్లో ఏమి విడ్డూరము లేదు దాంట్లో ఏమి వైరుధ్యం కాంట్రడిక్షన్ లేదు తర్వాత అయితే ఈ ఆగమ ప్రకరణంలో అయమాత్మా బ్రహ్మాని మహావాక్యం చెప్పబడి ఈ ఈ ఆత్మ అంటే ప్రత్యను తన స్వరూపముగా ఆవిష్కరించుకునేటువంటి తన యొక్క యథార్థ స్వరూపము పరబ్రహ్మయే అని అయమాత్మా బ్రహ్మ మహావాక్యం మనం విస్తారంగా చూసి ఉన్నాము ఆ మహావాక్యము అనుభవానికి రావాలి అంటే జాగ్రదవస్థ యొక్క మిథ్యాత్వం మననం చేయాల్సి ఉంటుంది జాగ్రత్త అవస్థ యొక్క మిథ్యాత్వాన్ని మననం చేయకుండగా మిథ్యామిథ్యకే మరో పేరు వైతఖ్యం అని ప్రారంభమే అలా ఉంది ఆ శ్లోకం వైత్యం సర్వభావానం వైత్యం అంటే మిథ్యాత్వము అన్ రియల్ నేచర్ ఈ జాగ్రత్త అవస్థ యొక్క అయథార్థ స్థితిని అంటే అసత్యత్వాన్ని మిథ్యాత్వాన్ని మననం చేస్తేనే వీడికి ఆత్మ పూర్ణ బ్రహ్మ అనే అనుభవం కలుగుతుంది కాబట్టి ఈ మననము చాలా ముఖ్యమైనవి అయితే ఈ మననాన్ని చే ఈ వైతత్వాన్ని మననం చేసే సందర్భంలో ఈ ప్రకరణంలో అధికారికి రెండు లక్షణాలు ఉండాలి సాధకుడికి రెండు లక్షణాలు ఒకటి త్రిపు రెండు తపస్య ఎందుకంటే గౌడపాదాచార్యులు ఆయన ఒరిస్సా దేశం నుంచి దక్షిణ దేశానికి పాదచార్యే నడిచి వచ్చారు అంటే అది ఎంత తపశ్శక్తితో మీరు ఆలోచించండి ఆ రోజుల్లో అంటే ఆ రకంగా ఈ మననాన్ని మనం ఒక తపస్సు కింద స్వీకరించాలి తర్వాత జాగ్రత్త యొక్క మిథని మననం చేసే సందర్భంలో సుఖ దుఃఖములు వస్తూ ఉంటాయి ఈ సుఖ దుఃఖములు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి మనకి సుఖంలో సుఖ ప్రవాహంలో ఉన్నప్పుడు మనకి ఆ దుఃఖ ప్రవాహం అనేది ఒకటి దీని పక్కనే వస్తుంది అని మనకు అనిపించండి అలా అనిపించదు అది ఎలా ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా ఒక సెకండ్ షో సినిమాకో లేకపోతే ఫస్ట్ షో అవర్స్ సెకండ్ షో అయి కానక్కర్లా ఒక లాంగ్ మూవీకి వెళ్ళారనుకోండి ఆ మూవీ చూసుకున్నంతసేపు మంచి సినిమా కనుక అబ్జాబ్ స్టోరీ మంచిగా ఉన్నట్లయితే మీకు తెలీదు టైం తెలియదు టైం అయిపోతుంది టూ హాఫ్ అవర్స్ అయిపోతుంది అది అయిపోయి పిక్చర్ పూర్తి తర్వాత మీకు రెండు విషయాలు బాగా అనుభవానికి వస్తాయి ఒకటి ఆకలి రెండు తలపోతాయి రెండో రెండో అవి అంతకుముందే ఉంటాయి కానీ బలంగా పైకి రాదు అవి ఈ మనస్సు ఎప్పుడైతే ఆ మూవీ స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోతుందో మధ్యలో ఓసారి ఆకలి తలపు అనిపించినా అది ఎలా కప్పు ఎప్పుడైతే అది పూర్తి అప్పుడు బయటకు వస్తాయి కాబట్టి ఆ తర్వాత ఆ కొంతసేపు వాటి యొక్క ఆ ప్రెషర్ని అనుభవించక తప్పదు ఆ సుఖ దుఃఖముల ప్రవాహం జీవితంలో వస్తూ ఉంటుంది సుఖంలో ఉన్నప్పుడు మనకి తెలియదు దీనివ దీన్ని అనుసరించి దుఃఖం ఉంది అని మనకు తెలియదు ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఎలా ఉంటారంటే బాగా ఇన్వెస్ట్ చేస్తారు చాలా కే చాలా కేర్ఫుల్గా ప్లాన్ చేసి ఇన్వెస్ట్ చేస్తారు అది పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటే వీళ్ళు మహమ్ముచ్చట ఉంటారు కానీ ఒక సత్యాన్ని తెలుసుకోలేకపోతారు ఏమిటంటే ఇలా పెరిగి పెరిగి పెరిగి ఇది కుప్ప కూడుతుంది అనే తెలుసుకోలేకపోతారు తర్వాత ఇది స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఉంటుందంటే అది కొంతకాలం పెరిగి కుప్పుకూలుతూ ఉంటుంది దాని లక్షణం అది దాన్ని బబ్బుల్ ఉంటాయి బబుల్స్ ఆడుతుంటే పిల్లలు సోప్ వాటర్ నేసుకొని ఉంటే నాలుగు బబుల్స్ వస్తాయి ఆ బబుల్స్ని చూసి మహా ఉత్సాహపడుతూ ఉంటారు ఆ బబుల్స్ ఇటువంటి పరుగులు తీస్తుంటే వాటి వెనకాల పరుగులు వస్తుంటారు అవి అలవోకంగా తేలుతూ ఉంటాయి బబుల్స్ ఆ బబుల్స్ రంగు రంగులుగా కూడా ఉంటాయి అలా ఎంత అందంగా తేలుతున్నాయి అని పిల్లలకి మంచి ఉంటుంది ఆ బబుల్స్ కింద ఈ ఊడినప్పుడు ఒక డజన్ బబ్బుల్స్ వచ్చాయని కొన్ని కొన్ని బబుల్స్ తొందర తొందరగా పగిలిపోతాయి కానీ కొన్ని సావసేకూలు జరుగుతాయి మహా ఆనందపడితే వాటి వెంట పరిగెడతాయి మనం కూడా ఈ స్టాక్ మార్కెట్ అనే బబుల్ వెనకాల అలా పరిగెడతాం ఆ బబ్బులు ఏ బబుల్స్ పైసలు పోలేవు బబుల్ ఎలా వేయతుందండి బొబుల్ హాస్ టు అది బస్ కాకపోతే మీరు ఆశ్చర్యపోవాలి కానీ బస్ట్ అయితే ఆశ్చర్యవాదం ఏంటండి ఎవరు చెప్పారండి డబ్బులు బస్ అయితే ఆశ్చర్యపోవడం ఏంటి ఇప్పుడు ఎకనామిస్టులు అందరూ వాళ్ళు ఏమంటున్నారు అమెరికాలో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మెల్ట్ డౌన్ ఏదైతే వచ్చిందో ఇది రావడా రావాల్సిన టైంలో వచ్చిందంటున్నారు ఇట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు కమ్ అండ్ ఐట్ హెస్ కాయాలజీ సో సార్ ప్రైజ్ అబౌట్ కానీ ఆ సుఖ ప్రవాహంలో మీకు ఆ తేడా ఆ దుఃఖం వచ్చినప్పుడే మీ యొక్క వివేకానికి పరీక్ష దాన్ని త్రితిక్ష అంటారు సహనం సర్వదు అప్రతీకారపూర్వకం చింతా విలాపరహితం తితిక్షేతి నిగద్యతే అని వివేక చూడాలి కాబట్టి దుఃఖం సుఖాన్ని వెంబడే ఉంటుంది అది వచ్చినప్పుడు మీరు దాన్ని సహనం దాన్ని యాక్సెప్ట్ చేసి రసిస్టు చేయకుండగా దాన్ని స్వీకరించి దాన్ని ఎండ్యూర్ చేయటం సహించటం అన్నది ఏదైతే ఉన్నదో అది త్రితిక్ష సో తపస్సు త్రితిక్ష ఈ రెండు లక్షణాలు నిండా ఉన్నవాళ్ళకి ఈ వైకథ్య ప్రకరణం మనన ప్రకరణం చాలా గొప్పగా ఉపయోగిస్తుంది ఇక్కడ చెగత్తు మిథ్యా ఆగమ ప్రకరణంలో చెప్పారు శృతి చెప్పింది కానీ అక్కడ యుక్తి చెప్పలేదు ఇక్కడికే సత్యం ఒక ప్రతిపాదన చేసేసి దినిపించేశారు అయితే ఏ విధంగా జగత్తునిచ్చా అనే విషయాన్ని ఇక్కడ యుక్తి ద్వారా నిరూపిస్తారు మీకు యుక్తి అంటే రేషనల్ థింకింగ్ యుక్తి అంటారు ఇది రెండు రకాలు ఈ వేదాంత సందర్భంగా యుక్తి రెండు రకాలు ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఇప్పుడు ఆత్మ సత్యము ఆత్మ అంటే సత్యదాత్మ సో ఆ సత్యదాత్మయే సత్యము అయమాత్మా బ్రహ్మ నా స్వరూపము పూర్ణము అనేది చూపించారా దీన్ని దానికి సంబంధించిన యుక్తి నిధిధ్యాసనంలో అంటే ధ్యానంలోనే ఉంటుంది ధ్యానంలో కూర్చుంటాం ధ్యానంలో కూర్చుని సో కలు మూసుకున్న వెంటనే కూడా పోతుంది అవతల ఆ జగత్తు యొక్క ఆలోచనలు ఉండవు రూపగ్రహణమే ఉండదు శబ్దగ్రహణం కూడా ఉండదు అలా కలు మూసుకుని ఇలా రిటార్గా కూర్చున్నప్పుడు దేహాభిమానం కూడా పోతుంది ఎప్పుడైతే మీరు రిటార్గా కూర్చున్నారో దేహమీడల సాక్షిభావం వస్తుంది దేహమే నేను అనే ఒక భ్రమ పోతుంది అలా దేహాన్ని సాక్షిభావంతో చూసి ఇప్పుడు మనస్సులో ఉండేటువంటి చలనం కూడా తగ్గుతుంది తగ్గిన తర్వాత ఆ మనస్సు అమనీభావాన్ని పొందుతుంది మనస్సు మనస్సు కాకుండా పోతుంది అంటే తరంగములన్నీ చల్లారిపోయిన జలాశయంలాగా అయితే మనస్సు అనే మనస్సులో ఉండే ఆలోచన తరంగములన్నీ ఆగిపోతాయి సో తరంగాలన్నీ ఆగిపోయాయి అనుకోండి ఏమైనా మిగులుతుందా మిగలదా ఏం మిగులుతుంది నీరు మిగులుతుంది జలాశయం నీరు మిగిలి ఉంటుంది అదేవిధంగా ఆ ఎరుక రూపంగా ప్రజ్ఞానము ఆ ప్రజ్ఞ రూపంగా ఎరుక రూపంగా దాన్నే సచిత్ అంటారు ఆ సచిద్ రూపంగా వీడు నిలిచి ఉంటాడు ఈ సచ్య రూపంగా నిలిచి ఉన్నప్పుడు ఈ సచ్చిద్త్మయే సత్యము అనే అనుభవం వారికి కలుగుతుంది దాన్ని నిర్ధ్యాసనము అంటారు దాన్ని ఆ వైపుకి తీసుకెళ్లేటువంటి యుక్తులు కొన్ని ఉంటాయి ఏమిటి అసంగోహం నేను అసంగూడను ఇప్పుడు నేను ఇలా కూర్చుని ధ్యానంలో ఏకాంతంలో కూర్చుని అనుకోండి ఇప్పుడు నాకు ఈ సంసారంలో ఉండే అనేక అంశాలతో ఆసక్తి అనేది ఒకటి ఈ ఆసక్తి ఇప్పుడుందా ఆసక్తి అనేది ఎలా ఉంటుందంటే దాన్ని పట్టుకుంటున్నందుసేపు ఆసక్తి దాన్ని పట్టుకుని ఇప్పుడు ఈ మాల ఉంది అబ్బా ఎంత బాగుందో ఈ మాల దీన్ని నేను జాగ్రత్తగా సంచలో పెట్టి పట్టుకెళ్తానని అనుకుంటున్నాను అనుకోండి అదే ఆసక్తి ఇప్పుడు ఒకసారి తర్వాత పట్టుకెళ్తాను ఇప్పుడు పట్టుకెళ్ళను కదా దాన్ని పక్కన పెట్టి దాని గురించి మరిచిపోయేలా కూర్చున్నాను అనుకోండి ఏమైంది ఆసక్తి పోయింది ఒకటి కాబట్టి ఆసక్తి అనేది ఎలా ఉంటుంది అటాచ్మెంట్ ఆసక్తి అనేది ఎలా ఉంటుందంటే నేను ఆసక్తుడను నేను ఆసక్తుడను అనుకుంటున్నంతసేపు ఉంటుంది మీరు ఏ క్షణంలో అనుకోవడం మానిస్తారో అప్పుడే కోరుతుంది ఆసక్తి యొక్క లక్షణం అది అంటే ఏమంటే మీరు అనుకుంటే ఉంది అనుకోవడం మానిస్తే పోయిందంటే అర్థం ఏమిటి మీరు యథార్థంగా ఆసక్తి ఉన్నవారా లేనివారా యథార్థంగా లేనివారు ఆ సత్యాన్ని వీడు జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకునే అసంగోహం అనే అనుభవాన్ని తెచ్చుకుంటాడు యుక్తి ద్వారానే అది కూడా యుక్తియే కాబట్టి విజుధ్యాసన సందర్భంలో అయమాత్మా బ్రహ్మ అని ఆవిష్కారం చేసుకునే యుక్తి అది ఒక రకం యుక్తి విధుధ్యాసన రూపమైన యుక్తి మనన సంబర్భంలో ఇది మననం మననం చేసుకున్నాం మననం చేసింది ఏమిటంటే జగత్తు మిథ్య అనేది మననం చేయాలి జగత్తు మిథ్య అనే సత్యాన్ని మననం చేస్తే కానీ అయమాత్మా బ్రహ్మ సత్యము మీకు అనుభవానికి రాదు అనుభవానికి రావడం అంటే నిదుధ్యాసనం మననం చేయడం జగత్తు యొక్క నిఖ్యాత్వాన్ని మననం చేయడం కాబట్టి సంసార నిథ్యాత్వాన్ని నిరూపించే యుక్తికి మననము అని కాదు ఆత్మసత్యత్వాన్ని నిరూపించే యుక్తికి నిజు శాసనము అని కాబట్టి ఈ ప్రకరణంలో మనము సంసార నిథ్యాత్వ నిథ్యాత్వాన్ని నిర్ధారించేటువంటి యుక్తులను మననం చేస్తాము